పెద్దలు అలా అడిగేవారు చిన్నప్పుడు అలా అడిగేవారు ముక్కు గురించి వచ్చినప్పుడు ఈ సెంట్లు ఇవి వాడితే డేస్ టు ఫేల్ అయితే ఎందుకు పనికిరాదు ముక్కు అది రోగం వచ్చేస్తున్నారు అంటే అది ఇంకా పని అది మూసి పోతుంది అలాగా ఈ పొడిని పిలుస్తారు చూడండి పొడం పీలుస్తే ఈ పొడవ ఎలా ఉందంటే ఇది కమ్మగా ఎంత బాగుందో అంట పొడు ఉందే తవ్వగా ఉందో అంటే పొగాకు ఆ తొగాకోలో ఉంది ఆ ఆకర్షణ ఇకటి ఎంత కమ్మగా ఉందండి ఈ ఆ నెయ్యి మంచి శుద్ధ నెయ్యితో చేసింది పొడం ఈ పొడను పీరిస్తే ఇంకా ముక్కు ఎందుకు పరిగింది అది దానికి కోజం వారాల్సిందే అలా అది వారు పెద్దలు చిన్నప్పుడు ఈ కాబట్టి ఓ ముక్క నాకేమో భోగాన్ని తెచ్చిపెట్టు ఏం సుఖమండి ఏమంటే ఓ పొడిన డబ్బా తెచ్చుకుని ఇక్కడ ముక్కు ఇక్కడ పొడిన డబ్బా ఈ ముక్కుకి పొడిన డబ్బాకి కనెక్షన్ వచ్చినప్పుడల్లా సుఖం ఏం బతుకండి అది ఇది కూడా ఓ అంటే నేను ఊరికే మీకు దృష్టాంతం చేసుకోని సుఖం అండి మొట్టమొదటి కాదు ఎవరైనా మా హాత్మను పొడిని ఇది దృష్టాంతం చెప్పాను దృష్టాంతం మీకు నేను మీ ఎవరినైనా హత్య చేస్తుంటే మన్నించాలి దృష్టాంతం చెప్పానంటే ఉంటారు ఏదో ఏదో సందర్భాన్ని బట్టి ఒకప్పుడు ఏమవుతుందంటే ముక్కు ఏదో వ్యాధి వచ్చిందనుకోండి కూడమితుందని చెప్పినప్పుడు అది పట్టుకుంటుంది వదిలిపెట్టదు అండ్ ఇవే ఇకటిని పట్టుకుందంటే వదులుందండి అది ఇగుటిని వదిలికి వెళ్ళకూడదు ఇకొటీని ఒకటి ఇంకొకటి ఉంది సీటు హెచ్ ఫైవ్ ఓహెచ్ అంటారు కదా అది ఒకటి ఈ రెండు పట్టుకుంటా అయితే మొదలవు అది జోలకు వెళ్ళకూడదు చాలా డేంజరస్ అనివే ఇది శ్రేయో మార్గ ప్రతిపక్షి మోక్ష మార్గానికి శత్రువులు అది దోష దోషం ఉంటే తీసి వదన కదా అంటే కష్టతమ అమో కష్టం కష్టతర కష్టతమ ఈ రసం నుంచి బయటపడ్డం చూసారా చాలా కష్టం ముఖ్యంగా రసనేంద్రియం ఉందనుకోండి జితే రసే జితం సర్వం రసనేంద్రియాన్ని జయిస్తే మీరు అన్నింద్రియాలని జయించినట్టే అది ఎంత డేంజరస్ అంటే రసనేంద్రియం అది తింటే రోగం వస్తుందని తేలిసి కూడా తినేస్తుంది ఏంజీ కాపలా పెట్టాలి మనిషిని ఎవరన్నా కాపలా పెట్టాలి కాపలా పెడితే కానీ మీరు తినడం మాండదు ప్రభులు పెట్టబోటి అంత అంత డేంజర్ కష్టతమో దోష సర్వ అనర్థ ప్రాప్తి హేతు దేహారోగ్యం మానసిక ఆరోగ్యం అన్నీ చెడిపోయి వీడు అనర్థాలకి అంటే వీడు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వీడికి మనుష్య జీవితమే వ్యర్థం అయిపోతుంది అన్ని అనర్థాలు ఆపదలు పొందటానికి కారణము అటువంటి ఒక పెద్ద దోషం ఒకటి లేదండి మనల్స్తే అది ఇలా కొత్తరే ఇలాంటి అనర్థ సర్వ అనర్థ ప్రాప్తిహేతువైనటువంటి ఒక పెద్ద దోషము కలదు ఏమిటా దోషం ఇది తత్పరిహారే యత్న అధికతర్రీ భగవాన్ శక్నోతీతి పరిహార అంటే దూరంగా పెట్టుతా అర్థం అండి కీప్ అవే మరి పరిహారం అంటే దాన్ని దూరంగా పెట్టడం కోసం పరిహరించడం కోసం మనము మరింత ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అధిక తరహా యత్న కర్తవ్య ఎందుకంటే దోషము కొంచెం దోషమైతే కొంచెం ప్రయత్నం చేస్తే మరీ పెద్ద దోషం ఉన్నప్పుడు మరీ ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ దోషం ఏమిటి దాన్ని ఎలా పరిహరించాలి అది ఈ శ్లోకం చెప్తోంది అనే అవతారిక అంటే ఈ అవతారికను బట్టి నాకు సంగతి అర్థమైంది అదేంటంటే ఈ శ్లోకం ఎప్పుడూ కంఠస్థంగా ఉండాలి ఈ శ్లోకాలకి కంఠస్థం పెట్టుకోవాలి కంఠస్థం ఎందుకంటే తక్కువ మెమరీకి రావాల్సి ఉంది అందుకోసం టు మెమొరీ అండ్ యూజ్ ఇట్ డోంట్ లూజ్ సైట్ ఎఫెక్ట్ అని ఆ విధంగా మనల్ని హెచ్చరిక చేయటం కోసం అటువంటి అవతారిక రాశారు ఇప్పుడు శ్లోకం చూడండి యహ ఎవడో సహ వాడు సయుక్త సహా అంటే వాడు సుఖీ సహా నరహ ఆ మనిషి సుఖీ సుఖము గలవాడు ఎప్పుడు ఇక్కడ ఇక్కడ బతికుండగానే సుఖాన్ని పొందుతాడు వాడు ఎవడు వాడు యహ ఎవడైతే యహ శక్నోతి సమర్థుడగుణో కాబట్టి సుఖం ఎప్పుడు వస్తుందండి శరీరం పడిపోయాక వస్తుందా శరీరానికి ముందే వస్తుందా శరీరం పడిపోవడానికి ముందే వస్తుందా అంటే స్వర్గ సుఖం శరీరం పడిపోయిన తర్వాత శరీర విమోక్షణాత్ పశ్చాత్ వస్తుంది బాగా వర్ణిస్తారు అదే స్వర్గంలోకంగమయ్యి ఆ స్వర్గలోకాన్ని తీసుకుంటు వీడిని స్వర్గలోకానికి తీసుకెళ్తుంది సో ఏమిటా స్వర్గలోకము నాక నాకహ నాకహ అంటే నాకహ అంటే స్వర్గము ఒకసోర్ధ రాజుహోతి సదివా అని నాక సభ అని వస్తుంది ఆ నాక నాకమంటే స్వర్ధం నాక అంటే ఏమిటి కాబట్టి సుఖం అకా అంటే దుఃఖం నా అకా దుఃఖము లేనిది అక్కడ దుఃఖం ఉండదు మీరు గడుపులుండే భోజనం చేసినా కూడా దుఃఖం ఉండదు రాత్రి వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాం చూసినా కూడా నిద్ర లేని కష్టమైన ఉండదు దుఃఖం ఉండదు ఎంత భోగాలనైనా అనుభవించవచ్చు దుఃఖం ఉండదు అది నాకహ అంటే స్వర్గం ఆహా అలాగా మాకు ఆ స్వర్గం కావాలి సో స్వర్గం లోకంగా అయ్యతి ఆ స్వర్గలోకాన్ని పొందిస్తుంది ఏమిటి ఇదో ఈ కర్మ చేస్తుంటే మీకు స్వర్గం వస్తుంది ఎప్పుడు వస్తుంది పశ్చాత్ శరీర విమోక్షణ శరీరం పడిపోయిన తరువాత వస్తుంది ఆహా అలాగా మంచిది దాని సంగతి అలా కట్టండి దానికి పుణ్యం కొంత పోగేసి పెట్టడం శరీరం పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఏవో ఉన్న సర్టిఫికెట్ అవి కొనుక్కుంటే ఏమిటది ఇందిరాగాంధీ సర్టిఫికెట్ ఇందిరా వికాస పత్రం వికాసం కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది ఆరేళ్ళు వికాసం ఇప్పుడే వికాసం ఉండదు ఇప్పుడు ఇచ్చేది వికాసమే అలాగే ఇది స్వర్గం తర్వాత వస్తుంది వికాసం అలాగ అది ఇప్పుడు కావాలి ఇమీడియట్ వికాసం కావాలి ఏమైనా ఉందా ఉపాధి రాక్షరీర విమోక్షణ అది మేము బతికుండగా మాకు సుఖం కావాలండి అది బతికుండగా సుఖం కావాలి కానీ చచ్చిపోయిన తర్వాత సుఖం కూడా తర్వాత వస్తుంది ఇప్పుడు కూడా కావాలి ఓకే మీకు బతికుండగా సుఖం కావాలంటే వాడు పొందుతాడు ఎవరు పొందుతాడు శోధులు చెప్తున్నది ఇహ ఇక్కడే ఇహ అనే ప్రధానికి చాలా అర్థాలు ఇక్కడ ఇప్పుడు ఈ దేహము నండు అని ఊరొచ్చారు ఈ దేహంలో ఉండగా ఈ కాలంలో ఈ దేశంలో మళ్ళీ ఇక్కడి నుంచి అమెరికా వెళ్తే వస్తుందనో అయితే టూ థౌజండ్ నైన్లో వస్తుంది నీకు సుఖం ఇంక ఇలాంటి కబుర్లేకూడదు ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో సుఖం కావాలి ఎప్పుడు వస్తుందో తెలుసునండి యహా శోధుని చెప్పినోటి ఎవడైతే సహించటానికి సమర్థుడవుతాడో సహించాలి ఏమిటి సహించాలి అంటే వేగాన్ని సహించాలి వేగం ఉంటే స్పీడ్ మూమెంటం అంటారు దాన్ని సహించాలి ఇప్పుడు ఈ బాక్సర్స్ ఉంటారు దుసరా బాక్సింగ్లో వాడికి బాగా బాగా ట్రైనింగ్ ఇస్తారు బాక్సర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాడు బాగా డెవలప్ అయ్యేలా లేదో చూడడానికి దానికి ఉపాయం ఏం చేస్తారంటే వాడిని ఒక షీల్డ్ లాంటిది పట్టుకుంటాడు షీల్డ్ అంటే ఒక మెత్తటి సోఫా లాంటిది మెత్తటి పరుపు లాంటిది షీడ్ కింద చేసి పట్టుకుంటాడు పట్టుకుంటే వీడిలా పట్టుకుని ఉంటాడు పట్టుకుంటే అవతల వైపు టెస్ట్ చేసి వాడు వచ్చి దాని మీద ప్రహారాలు ఇస్తూ ఉంటాయి గట్టిగా ఇస్తాడు అప్పుడు చేయాలి వెనక్కి పడిపోయాడు అనుకోండి అలా దెబ్బ కొట్టగానే వీడు ఆ షీళ్ళతో సహా వెనక్కి పడిపోయాడు వేగానికి అంటే అర్థమేంటి వాడు ఇంకా బాగా తయారు కాలేదు అని అలా నిలకొండవాడు ఆ షీల్ నిలబడగానే వాడు వచ్చి ఎంత పెద్ద దెబ్బ కొట్టినా వాడు అలాగే నిలబడ్డాడు అనుకోండి అంటే హీ ఏబుల్ టు అబ్జార్బ్ ద స్పీడ్ ఆఫ్ ది గ్లో అంటే బాగా ట్రైనింగ్ అయినట్టు వాడు పైకి వస్తాడు అదేవిధంగా ఈ మూమెంటమ్ వస్తుంది ఆ మూమెంటం వచ్చినప్పుడు ఆ మూమెంటంని అబ్జార్బ్ చేసేసుకుని షాక్ అబ్జార్బ్ చేసుకున్నట్టుగా అబ్జార్బ్ చేసేసుకుని అలా నిలబడి ఉండాలి చలనం రాకూడదు వాడు మాత్రమే జీవితంలో సుఖాన్ని పొందుతాడు వేగాన్ని తట్టుకోవాలి తట్టుకోంట అంట వేగాన్ని తట్టుకోవాలి దేని యొక్క వేగము కామ క్రోధోద్భవం వేగం కామ అంటే డిజైర్ కామ అంటే కోరిక మీకు కోరిక పుట్టగానే దాంట్లో వేగం ఉంటుకుంటుంది మీరు గమనించేవా కోరిక పుట్టగానే వేగం పుట్టింది ఉదాహరణకి సినిమాకి వెళ్ళాలి అని కోరిక పుట్టిందనుకోలేదు కోరిక పుట్టగానే ఏ సైకిల్ అడ్డుకి దొరుకుతుందో సైకిల్ అడ్గొరి తగ్గాలు పడేవాళ్ళం కంగారు వచ్చేస్తుందండి ఎందుకంటే అడ్డి సైకిల్ దొరకాలి డబ్బులు పోగొట్టుకోవాలి ఇంట్లో భోజనం ఏదైనా ప్యాక్ ఏదో చేయించుకోవాలి ఎంత హడావిడి పడేవాళ్ళం ఎంత ఇంకా పొద్దున్న పదింటికి వచ్చేది బుర్రలో ఈ ఐడియా సినిమాకి వెళ్ళాలనే ఐడియా వచ్చింది మేము వేగం వాళ్ళ ఇష్టం ఉండి వెళ్ళాం పన్నెండు తప్పు చెప్తే పన్నం తప్పు చెప్తున్నా బుర్రలో ఏదైనా ప్రవేశించిందా ఏదైతే అడిగేవారు కూడా ఏదో వేగం ప్రవేశిస్తుంది ఆ రకంగా ఆ వేగం అలాగే చిన్నప్పుడు మాట పెద్దవాళ్ళు అలాగే ఉంటారు ఆ కామ వేగం ఆ వేగం ప్రవేశించింది అంటే అమో చాలా డేంజరస్ ఆ వేగం తర్వాత క్రోధ వేగం అని ఇంకో వేగం ఉన్నది కోపం వస్తుంది కోపం వచ్చిందంటే అది ఆ కోపం ఎలా ఏ స్పీడ్లో పెరిగింది అది టక టక టక టకా పెరిగిపోతుంది అలా చూస్తుండగానే కోపం పెరిగి పెద్దదేపడు అలాగంటే ఆ కోపం ఒక్క రెండు నిమిషాలు సస్టైన్ అయితే వీడికి అవతల వాడికి ఇంకా పెర్మనెంట్గా వీళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది ఒక్క టూ మినిట్స్ కోపం సస్టైన్ అయితే సరిపోతుంది అంత వేగం వచ్చేస్తుంది కాబట్టి ఆ ముమెంటం ఆఫ్ ద డిజైర్ ద మొమెంటం ఆఫ్ ద యాంగర్ క్రోధము అంటే షేడ్స్ ఉంటాయి ఫ్రస్ట్రేషన్ ఉంటాయి ఫ్రస్ట్రేషన్ కూడా క్రోధము కిందకే వస్తుంది స్ట్రేషన్ లో రిజైన్ చేసి వచ్చేస్తాడు ఉద్యోగానికి రిజైన్ చేసేస్త అసలు ఒక రూల్ ఒకటి ఉంది మీరు ఏదైనా కోపంలో చేసిన పని ఏదైనా సరే దాన్ని హోల్డ్ ఇట్ బ్యాక్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ నెక్స్ట్ డే అని రూల్ పెడతారు మీరు కోపంలో రిజిగ్నేషన్ లెటర్ రాసిచ్చారనుకోండి బాస్కి బాస్కి మీ మీద కోపం ఉన్నవాడైతే వెంటనే యాక్సెప్ట్ చేసి చేస్తాడు ప్రేమ ఉన్న బాస్ అయితే ఓకే నేను నీ రిజిగ్నేషన్ లెటర్ నా టేబుల్లోనే పెట్టాను నువ్వు రేపు పొద్దున్నారా వచ్చి రిజిగ్నేషన్ లెటర్ పంపించేసేయండి పర్వాదు చేసేయండి అని చెప్పు పంపించేస్తా లేదు వాపస్ ఇచ్చేయమంటే వాపసు ఇచ్చేస్తా అదేమే కూ నువ్వు ఇప్పుడు నాకు నువ్వు ఇంటికి వెళ్ళిపోవు పో నువ్వు ఇంటికి వెళ్తావో సినిమాకి పోతావో ఎక్కడికి పోతావో పో ఇరవై గంటల తర్వాత వచ్చి చెప్పు అదే మాట ఇప్పుడు చెప్తున్నదో అప్పుడు చెప్తున్నా అని బాస్ అంటే వీడు సేవ్ అవుతుంది మొన్న పొద్దున్నే సారీ సార్ అంటే ఆ మంచిగా వాపసి ఇచ్చేస్తాను ఆయన మంచి తండ్రి వంటి భాష అలా చేస్తాడు అలాగే ఈమెయిల్ కూడా ఉంది రూల్ ఈమెయిల్ మీరు కోపన్గా ఉన్నప్పుడు ఈమెయిల్ టాక టాక ఐ ఫెల్ప్ దట్ యుర్ ఎ వెరీ బ్యాడ్ బాయ్ అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ వెరీ ఐ డినాట్ గెత్ అని ఊరికే టైప్ సో టు విత్ యూ నాట్ నాట్ నాట్ సో సో అని రాస్తారు రాసి అక్కడ ఉంటుంది ఈ యాదవ్ తీసుకెళ్ళి ఆ సెండ్ మీద పెట్టి ఇలా అంటే వెళ్ళిపోతుంది ఇంకా మీరు ఏం చేయలేరు వెళ్ళిపోతుంది వారి గంట ఇంకా మీరు హోల్డ్ బ్యాక్ చేసి లేవండి అప్పుడు సెండ్ దగ్గరికి వెళ్ళకూడదు సేవ్ అని ఒకటి ఆ సేవ్ దగ్గరికి వెళ్ళాలంట ఫోల్డర్స్ ఉంటాయి ఆ సేవ్ ఫోల్డర్లో దీన్ని కూర్చోబెట్టాలి మొన్నడు మళ్ళీ వస్తుంది సేవ్లో పెట్టాలి మొన్నడు ఏం చేస్తామంటే ఇఫ్ యూ ఫీల్ లైక్ సెండింగ్ ఇట్ ఇస్ సెండింగ్ జనరల్గా మీరు ఈ ప్రిన్సిపుల్ ఫాలో అయితే మీరు పంపించారు కదా ఎందుకంటే మొన్నాడు చదివినప్పుడు లెటర్ ఇది నేను రాసిన లెటర్ ఇది అంత పరుషంగా ఎలా రాశాను అని మీకే ఆశ్చర్య ఇంకేతనే ఆవేశము అంటారు ఈ ఆవేశాలు మూడున్నాయి కామావేశము క్రోధావేశము భూతావేశము మూడు ఉన్నాయి అంటే దెయ్యం పట్టడం క్రోధాదేశం అంటే కోపం పట్టడం అది దెయ్యం పట్టడం లాంటిదే కామావేశం ఈ మూడింటిని దూరంగా పెట్టాలి భూతాదేశం అంటూ ఏమీ లేదు కామక్రోధాలే అదే అవే దెయ్యాలి నిజానికి కామక్రోధాలే దెయ్యాలి చండముండా ఇద్దరు రాక్షసుల్ని సంహరించింది దేవి ఆ వీళ్ళే కామక్రోధాలే చండాసురుడు ఒకడు ముండాసురుడు ఒకడు చండా ముండా అలాగే మధుకైటభులును సంహరించాడు విష్ణు అంటారు విష్ణు దగ్గర వచ్చాడు మధుకైటు వీళ్ళే మధు అంటే కామ మధు అంటే కామె కదండి మధు అంటే తేనె కదా కామ కైట అంటే క్రోధ వీళ్ళే మధుకైట వీళ్ళిద్దరిని సంహరించాడు విష్ణువు కాబట్టి విష్ణు మొట్టమొదటి పని మధుకైట భూని సంహరించాడు ఆ తర్వాతే బ్రహ్మగారు సృష్టి కాబట్టి కామ క్రోధములు దూరంగా పెట్టాలి మహాభారతంలో శ్లోకం అవుతుంది ఈ యక్షప్రశ్నల్లాంటి మరో సందర్భంలో వాచోవేగం మనసామవేగం మనసో మనసాన్ క్రోధ వేగం హింసావేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ వ్యష్ సహేత ధీర ధీరపురుషుడు ఎవరంటే ఈ వేగములను ఎవడు తట్టుకుంటాడో వేగాలకి పడిపోకుండా ఎవడు నిలబడతాడో సహించగలుగుతాడో వాడే ధీర పురుషుడు ఏటా వేగములు వాచో వేగము మాట విసురుగా వచ్చేస్తూ ఉంటుంది అంటే ఎద్రవాడిని తిట్టేసేదాకా వీడికి నిద్ర పట్టదు టెలిఫోన్ చేసేసి తిట్టేసేసాక నిద్ర పట్టదు ఆ వేగాన్ని తట్టుకో ఏమీ అనచ్చు ట్వంటీ అవర్స్ తర్వాత అనొచ్చు ఇప్పుడు ఏమన కామ వేగం కోరిక వెంటనే కోరిక పుట్టిందంటే లేచిందే పొరుగు అని ఆ రకంగా వెళ్ళిపోయి అది కొనేసి ఇంకో పెట్టేస్తే కానీ వాడికి నిద్ర వెంటనే కొనతాను నేను ఒక ప్రిన్సిపల్ చెప్పాను మీరు షాపింగ్కి వెళ్తారు షాపింగ్ అనేది ఎందుకు వెళ్తారంటే ఏం చేయాలో తోచక షాపింగ్కి వెళ్తూ ఉంటాను అలా అడుగుతారు కూడా మీరు షాపింగ్కి వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా అని అడుగుతాను ఉంటారు ఎప్పుడు వెళ్తారు సాటర్డే ఆఫ్టర్నోమ్ ఖాళీగా ఉంటాం కాబట్టి ఏం చేస్తారు అది అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారు ఇప్పుడు కొనాల్సింది ఇప్పుడు ఏం జరిగింది షాపింగ్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను చూసా ఇది బాగుందని సంచులో వేసుకోకూడదు అది తీసి ఇది నాకు నిజంగా అవసరమా అని ఒక ప్రశ్న వేసుకోవాలి డూ ఐ నీడ్ ఇట్ ప్రశ్న వేసుకోవాలి నాకు మంచి అందమైన పెన్ను కనపడింది ఆ పెన్ను తీసా తీసి అది ఎవరో మా పక్కన మిత్రున్నా వేయండి శ్రమించి సంచిలో వేయండి అన్నాడు ఆదు అన్నా అది చూసి అందర పన్నెండు డాలర్లు అవి ఏదో డాలర్ల నా షాపింగ్ అంటే డాలర్ల షాపింగ్ రూపాయల షాపింగ్ నేను ఎడగను ఎనివే ఎందుకంటే నేను ఎక్కడ తిరగను ఇక్కడ రూమ్ లో కూర్చుని ఉంటాను అక్కడేమో కొంచెం తిరుగుతూ ఉంటాను సో లేకపోతే డూఐ నీ దిట్ అని ప్రశ్న వేసుకున్నాను ప్రశ్న వేసుకుంటే నాకు సమాధానం ఏమైనా వచ్చిందంటే ఐదు రోజులు నీదిట్టని వచ్చింది మళ్ళీ అక్కడ వెళ్ళా అంటే ఇంకోటి ఒకటికి వెళ్ళాను ఇంకోటి కనపడింది త్రీ డూఐ నీ దిట్టు అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే ఐదు అయిపోయింది అరగంట తిరిగాం ఎవరిని స్వామీజీ మీరు ఏం కొంటున్నారంటే ఏమో నాకేమిది రాజు అదే ఇండియా షాప్ ఓనర్ అయితే తిచ్చి అలా అమెరికా వాళ్ళు కాబట్టి తిట్టకుండా పంపించేవాళ్ళు ఇండియా వాడు అయితే తిడతారు ఎవ మీ సొంత షిల్లు అనుకుంటున్నావా ఇలా ఇలా తిరిగావు ఏమి కొనలేదు ఏమిటి అని తిడతారు కాబట్టి కంగారు పడి వేరే కంగారు పడుకోనట్టు వేగం ఉంటుంది ఆ కామన పుట్టగానే వేగం ఉంటుంది ఆ వేగానికి లొంగిపోవద్దు అలాగే క్రోధ వేగం కోపం వచ్చినప్పుడు దానికి వేగం ఉంటుంది వెంటనే తిచ్చేయటము అయితే వెంటనే వెనక్కు కొట్టేయటమే ఇప్పుడు కోపం వచ్చినప్పుడు చింపేసా కనుక్కోండి తర్వాత అయ్యోని తల పట్టుకుని ఆ చింపిన్యాన్ని దమ్ము పెట్టేసి చూసి కూర్చోవాలి అవసరం జింపేయకూడదు ఏ విధంగా కోపం వచ్చినప్పుడు వెనక్కోటం కూడా కోపం వచ్చినప్పుడు ఏది పాడు చేయకూడదు అలాగే దాన్ని సహించి తర్వాత దానికి యాక్షన్ తీసుకుంటే తప్పు లేదు కానీ ఆ వేగాన్ని సహించాలి సో ఈ విధంగా కామక్రోధోద్భవమైన వేదాన్ని ఎవడు సహిస్తాడో వాడి జీవితంలో సుఖంగా ఉంటాయి అని శ్రీకృష్ణుడు చూడడానికి వెళ్ళనిపిస్తుందంటే చాలా కామన్ ప్లేస్ థింగ్ లాగా అనిపిస్తుంది అని మరి చాలా సింపుల్ విషయాల్లోనే గంభీరమైన సత్యాలు కలిగి ఉంటాయి జీవితంలో ఏ కామనులు లేకుండా ఏ క్రోధాలు లేకుండా మనస్సు నో డిజైర్స్ నో ఫ్రస్ట్రేషన్ నో యాంగర్ అంటే కంప్లైంట్ గ్రీవెన్స్ ఫ్రస్ట్రేషన్ అవన్నీ కూడా షేడ్స్ ఆఫ్ యాంగర్ గ్రీవెన్స్ డూ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్ అని వస్తుంది నో గ్రీవెన్స్ నో గ్రీవెన్స్ హర్ట్ డ్యూ హ్యావ్ ఎనీ హర్ట్ నో ఫ్రస్ అటు కూడా గ్రీవెన్సే వాడు నన్ను ఇప్పుడు ఎలా అన్నాడు అది అట్లా కూడా గ్రీవెన్సే ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఉంటే నాకు ప్రమోషన్ రాలేదు నాకేమో రావాల్సిన భోగాలు రాలేదు ఇది ఇంతే కదా ఫ్రస్ట్రేషన్ నో ఫ్రస్టరేషన్ మీకు రావాల్సిందంతా వచ్చేసిందా వచ్చేసి నో ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఇంకా డిజైర్స్ ఉన్నాయి నో డిజైర్స్ వాళ్ళ మీద కోపం కానీ ఇది పాసిబుల్ అయినా పాసిబుల్ సాట్ ఓన్లీ పాజిబుల్ బట్ ఆల్సో ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ అలా ఉంటే ఏమవుతుంది ఏమవడం ఏంటండి మోక్షం వస్తుంది జీవన్ముక్తి లేతారు హృదయంలో సాత్విక హృదయం అయిపోతుంది ప్రధానమైన ఉదయం హృదయం ఎందుకంటే కామక్రోధాలు రజోగుణ ప్రధానం ఎప్పుడైతే రజోగుణము కామ శ్రీకృష్ణ ఇంతకుముందు కూడా చెప్పాడు కామ ఏష క్రోధ ఏష యజోగుణ సముద్భవ మహాశను మహాపామ విధేనమిహ వైద్యం కాబట్టి కామక్రోధాలనే శత్రువులు మనకున్నారు వాటిని గుర్తుపట్టి అవసరం నో డిజైర్ నో డిజైర్ వాట్ సార్ తనకి ఈ ఉత్తరేయం ఇంకో ఖరీదైన ఉత్తరయం పట్టు ఉత్తరం వేసుకుంటే బాగుంటుందని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అనిపించదు అనిపించదు ఈ భోజనంలో ఈ స్వీట్ బదులు ఆ స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనిపించదు ఈ ప్లేట్ బదులు ఈ స్టీల్ ప్లేట్ బదులు వెండి ప్లేట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనిపించదు మరి ఏమనిపిస్తుంది ఏమే అనిపిస్తుంది ఏమీ అనిపించదు అంటే దృష్టాంతం ఇక్కడ ఏమీ అనిపించకుండా అంటే మైండ్ ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఇది కావాలి అది కావాలి అని తర్వాత గ్రీవెన్స్ ఇది ఇలా లేదు అది లేదు వీడి ఇలా చేశాడు వాడ అలా చేశాడు ఏవో గ్రీవెన్సెస్ నో గ్రీవెన్స్ అందరినీ క్షమించేసాడు ఐఎమ్ ఫర్ గివింగ్ ఆల్ అందరినీ దేవుని కూడా క్షమించేసాడు ఎందుకని దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి ఓ దేవుడా నిన్ను కూడా నేను క్షమించాను పో మొత్తం సృష్టిలో ఉండే ప్రతి ప్రాణిని క్షమించేశాడు ఇంకా నాకు ఇవ్వలేదు అకౌంట్స్ సేఫ్ చేశాను నో అకౌంట్స్ all files are closed. Be, just be. Empty. Mind is empty. An empty mind. Atuvanthi empty, blank mind until his mind. Blank mind intae vadi ye tanathiripo ye ni arshanga apunna humnada. Mandi maamudha eindaraha te kaupalu taapala annivar maapasvastai. I am not talking of blank mind. I am talking of an empty mind. Space-like mind. Space is empty. దాంట్లో ఎంత క్రియేటివిటీ ఆ మైండ్ లో వస్తుందంటే ఎంటీ మైండ్ ఇస్ క్రియేటివ్ మైండ్ సో అటువంటి మైండ్ లో ఆత్మస్వరూపము అవగాహనకు వస్తుంది అంటే కాబట్టి ఏదో మన నిత్య జీవితానికి సంబంధించిన వ్యవహారంలో ఉంది యథార్థమే కూడా కానీ దీంట్లో ఇంప్లికేషన్స్ చాలా ముందుకు వెళ్తాయి ఆ అవతారికి చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది ఈ కామక్రోధోద్భవం వేగం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని అవతారికను బట్టి కూడా మనకి తెలుస్తూ ఉంటాం భాష్యం శక్తి ఉత్సాహతే ఉత్సాహతే అంటే ఉత్సాహం గల వాడిని కాదు సమర్థుడగును అని అర్థం అసలు అర్థం ఇహవన్నేవా అంటే ఇప్పుడే ఇక్కడే బతికుండగానే యహ అంటే ఎవడైతే సోధు ప్రసహితు అంటే తట్టుకొనుటకు సహించుటకు నిలబదుటకు కదలకుండా నిశ్చలంగా నిలబదుటకు ఎవడైతే సమర్థుడో వాడు ఎప్పుడు ట్రాక్ పూర్వం ట్రాక్ అంటే ముందు దేనికంటే ముందు శరీర విమోక్షణాత్ మరణాత్ శరీరం విడిచిపెట్టడానికి ముందు అంటే మరణించే ముందు ఆ మరణ ఓకే ఆ పరంగా మరణానికి ముందు ఓకే మంచిది మరణ సీమాకరణ జీవత అవశ్యంభావి మరణాన్ని సీమగా పెట్టారు హద్దుగా పెట్టారు అంటే మరణించి లోపల నువ్వు ఈ పని అని చెప్పారు ఎందుకు చెప్పారు అంటే చూడవయా బ్రతికుండగా నువ్వు తప్పక చేసుకోవటం ఒక లక్ష్యము ఇది అని చెప్పడం అభిప్రాయం ఏమండి చచ్చిపోయే లోపల మీరు తప్పకుండా నా బాకీ తీర్చి చచ్చిపోతారా అని అడిగాడు అనుకోండి వీడు సంగీతే అంటే అర్థం ఏంటి చచ్చిపోయే క్షణంలో ముందు తీర్చి బకీ తెచ్చు దాని అర్థమేంటే బాబు నువ్వు ఆరోగ్యంగా నాలుగు కాల నాలుగు సుఖంగా ఉండు నా బాకీ వెంటనే తీర్చు అది మరణ సీమాకరణం యొక్క స్పిరిట్ అది అంతేకాదు పోస్ట్ పోన్ చేసే మరణానికి ముందు ఏదో చేయమని కాదు అలాగే ఇక్కడ కూడా జీవించి ఉండగా తప్పనిసరిగా మీరు చెయ్యాలి అని చెప్పడం కోసం మరణ సీమ అంటే ఆ మరణం వరకు అని లిమిట్ కింద నేను చెప్పిన దృష్ణాంతమంది ఏమంటే బాకీ ఇవ్వాల్సిన వాడిని బతికి ఉండగా మీరు అనే మాట మీరు అన్నాడనుకోండి సపోజ్ బతికి అనే మాట అన్నాడంటే దాని అర్థం ఏంటి ఇంకా విసిగెత్తిపోయి అన్నాడు అన్నమాట అలాగా బతికుండగా నువ్వు ఈ వేగాన్ని సహించుతావా నువ్వు అని అంటున్నాడు బతికుండగా చేస్తావా ఈ పని అని అంటున్నాడు రాక్షరీరం విమోక్షణ అంటే అర్థం ఏంటండి అవశ్యం భావి తప్పనిసరిగా మీ జీవితంలో ఈ ప్రిన్సిపుల్ ఉండి తీరాలి అని అర్థం నాడు అంతేగాని మరణించడానికి దీనికి సంబంధం లేదు ఆ మాట యొక్క ఇదియం కామ క్రోధోద్భవ అది ఆ వేగము దేన్ని తట్టుకోవాలంటే ఈ వేగాన్ని తట్టుకోవాలి కామ వేగము క్రోధ వేగము మొమెంటం వస్తుంది అంటే డిజైర్ డిజైర్ కి ఆ ఉంటుంది డిజైర్ ఇప్పుడు బాంబేలో ఏదో ఏదో పెద్ద ప్రోగ్రాం ఏదో ఉంది చూడాలని వీరికి అనిపించింది అనుకోండి బాంబేలో ఏదో మైకేల్ జాక్సన్ షో ఏదో ఉంది చూడాలనిపించింది అది ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత ఉంది అసలు ఇప్పుడు మైండ్లో పడింది వెంటనే ఏం చేస్తాడు వెంటనే ట్రావెల్ ఏజెంట్ కి టాక టాక్ ఫోన్ చేస్తాడు ఏ బాంబేకి ఫ్లైట్స్ ఏ ఉన్నాయా లేకపోతే రైలు ఏ ఉంది ఓ టికెట్ కొడుబెట్టు అని ఇలా పొంది ఆ వేగం అలా ఉంటుంది అవసరమైన పనులు చేసుకోవాల్సిందే అవసరమైన పనుల గురించి అనలేదు క్రమక్రోధముల నుండి పుట్టే వేగం గురించి మాట్లాడుతుంది అవసరమైన పనులు ఏంటంటే మనం చేసి మన సంసార జీవితంలో మనం చేసే పనుల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అవసరం కాదు ఏం చెప్పమంటారు ఏదైనా పరోపకారం చేస్తుంటే అదర్ వాళ్ళకు ఉపకారం చేస్తుంటే అదే అవసరం కానీ మన స్వార్థానికి అవసరం ఏమిటి స్వార్థ త్యాగం అవసరం స్వార్థ సంపాదనం కాదు అవసరం స్వార్థ త్యాగం అవసరం గీత యొక్క సారం ఏమిటే అడిగారు రామకృష్ణులు వారిని ఆయన అన్నారు చూడు నాకు మంత్రాల్లో కల్లా సారమైన మంత్రాన్ని బోధించమని వాల్మీకి కాదు నారదుడు అడిగితే ఏం బోధించాడు తలకిందులుగా బోధించాడు మరా అని బోధించి దాన్ని పదిసార్లు అంటే అదే సారమని చెప్పాడు అలాగే నీకు గీత సారని నేను చెప్తాను గీతను తలకిందులు చేసి పది సార్లు అనమన్నారు తాగి తాగి తాగి అని వస్తుంది దీన్ని దా ఆయన కూడా చెప్పారు రామకృష్ణుడు వారి దగ్గర నుంచి వచ్చింది ఆరిద నది ఎందుకంటే బెంగాలీలో ఆ యాడ్ డ్రాప్ అయిపోతుంది తాగి అనే ఉంటుంది బెంగాలీ భాషలో కాబట్టి తాగి తాగి తాగి అంటే అర్థం ఏంటి గీత అని అర్థం వస్తుంది కాబట్టి యొక్క సారం ఏంటి తాగి తాగి అంటే త్యాగి త్యాగమే గీత యొక్క సారం అది గీత యొక్క సారం స్వార్థ త్యాగము అహంకార త్యాగము నిర్మమో నిరహంకార అది గీత యొక్క సారం కాబట్టి స్వార్థత్యాగము అర్జెంటుగా చేయాల్సి ఉంటుంది కొంతమంది అంటారు స్వార్థం త్యాగం చేస్తే బతకడం వెళ్ళగాలి బతకడానికి ఏం కావాలి స్వార్థం కావాలా భోజనం కావాలా భోజనం కావాలి స్వార్థం అక్కర్లేదు ఇంకొక మాట అడిగారు రామ్ శివదాస్జీ మహారాజుని అడిగారు డిజైర్స్ లేకపోతే బతకడం వెళ్ళాలి అంటే ఆయన చెప్పారు చూడవు మనిషి బతకాలంటే సమాజం చూడు నువ్వు మనిషి బతకాలంటే ఏం కావాలి బియ్యం కావాలి గోధుమలు కావాలి పప్పులు పుప్పులు మినప ఇవి కావాలి కానీ కోరికలు అక్కర్లా ఇవి ఉండాలి బతకడానికి కోరికలతో బతుకుతారా కోరికలు తిని బతుకుతారా ఇవి పైగా కోరికలు ఎక్కువైతే బతుకు దుర్భరం అవుతుంది కాబట్టి బ్రతకడానికి కావలసిన కోరికలు పదార్థములు పదార్థములు ఉన్నాయి ఎవడు దేవుడు పెట్టాడు కాబట్టి దేవుడు పెట్టిన పదార్థాలతో నువ్వు నీ కోరికలను పక్కన పెడితే నువ్వు బతకచ్చు నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బతకచ్చు హైనా అని చెప్పారెంట్ ఇది చాలా ప్రాక్టికల్ దీంట్లో ఎన్ని ప్రాక్టికల్ లేదని మనం అనుకోకూడదు అనంత నిమిత్తవాన్న అది శంకర్లు యాడ్ చేశారు మీరు కనుక కాషస్గా ఉండకపోతే ఈ కామక్రోధముల వేగము ఎప్పుడు వస్తుంది ఎప్పుడోసారి వస్తుందని మీరు అనుకోద్దు ఆ వేగాన్ని ట్రిగర్ చేసే నిమిత్తాలు అనంతములుగా ఉంటాయి అనంతములైన నిమిత్తాలు ఉంటాయి అలా అవి ప్రిజర్వ్ చేస్తూ ఉంటాయి అనంతములైన నిమిత్తాలు సో ఇవన్నీ మీరు మనం జీవితంలో భగవద్గీత అవి చదువుకుంటున్నాం కనుక మనం బతికి పోకపోతే సంసారంలో అర్థటామాలే సర్వస్వం అనుకుని డబ్బు సంపాదిస్తూ ఉండడం భోగాలు అనుభవిస్తూ ఉండడం ఈ డబ్బు సంపాదించటానికి పడే పాటలు నడిచే దారులు ఎంత కష్మలంగా ఉంటాయంటే మీరు ఆలోచించండి ప్రభుత్వోద్యోగలు అంశం పుచ్చుకుంటున్నాడు అంటే వాడు నడిచే దారి ఎటువంటి దారి అంత కలుషితమైన దారి ఇంకేదైనా ఉంటుందా అసలు మీరు ఊహ చేయగలరా మీరు ఊహ చేయలేరు మీరు ప్రభుత్వోద్యోగలు అంశం పుచ్చుకున్నాడంటే వాడు ఎంత పతితుడైపోయాడంటే ఇంక ఏం చెప్పమంటారు ఆ పతనం యొక్క పతనం ఎంత చెప్పడం కష్టం మరి అలా ఉన్నాడంటే మనిషి దాని అర్థమేంటి అంటే కామక్రోధముల వేగం అలా ఉందంటే ఆ కామ వేగం అలా ఉంది ఆ కోరికలు ఎన్నెన్నో కోరికలు ఉంటాయి అవన్నీ తీరిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా ఎంత కష్మలమైన జీవితం సో కాబట్టి అనంత నిమిత్తములు ఉంటాయి కామం ఎందుకు వస్తుంది అంటే అనంత నిమిత్తములు ఉంటాయి కోపం ఎందుకు వస్తుందంటే అనంత నిమిత్తములు ఉంటాయి కాబట్టి మనం నిమిత్తాలని సెటరైట్ చేసుకుంటూ మంచి నిమిత్తాలు అట్టి పెట్టుకుని చెడ్డ నిమిత్తాలు పోగొట్టుకుని అలా వర్కౌట్ కాదు ఇట్ ఓన్ వర్కౌట్ లైక్ దాట్ కాబట్టి మీరు ఏం చేయాలంటే అసలు కామన్ అనేదే లేకుండా తీసే అవతల పారేయాలి క్రోధం అనేదే లేకుండా తీసవతలు పారేయాలి కొన్ని నిమిత్తాలు అట్టు పెట్టుకుని కొన్ని నిమిత్తాలు చెడగొట్టుకుంటానంటే లోకంలో జెన్యువైన్ యాంగర్ అంటే న్యాయబద్ధమైన కోపమోనో ఒకటి అది స్పిరిచువాలిటీకి దానికి సంబంధం ఉన్నది ఇక్కడ న్యాయబద్ధమైన కోపం అనేది ఏమీ లేదు అలాంటిది లేదు జెన్యువైన్ యాంగర్ అనేది లేదు ఇక్కడ రైతీయ సిండిగ్నేషన్ అంటారు అలా అలా వాడతారు అంటే ఆయన కోపం వచ్చిందంటే మన న్యాయమే ఆ కోపం అంటారు అలాంటిది స్పిరిచువాలిటీలో ఏమీ లేదు లీగల్లీ కరెక్ట్ బట్ స్పిరిచువల్లీ రాంగ్ కాబట్టి అసలు క్రోధము అనేది మన స్వభావంలోనే ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ స్వభావంలో కామ క్రోధాలు ఉంటే వాటిని ప్రిజర్వ్ చేసే నిమిత్తాలు ఇది కాబట్టి మరొకటి అది కాబట్టి మరొకటి వస్తూనే ఉంటాయి ఏదో నిమిత్తాలు వస్తూ ఉంటాయి ఆటోవాడు చాలు మనకి కోపం తెప్పించడం అంటే అసలు నిమిత్తాడే చెప్తున్నాను రోడ్డు మీదకి వెళ్ళి ఆటోవాడిని పిలవగానే మీకు కోపం వస్తుంది ఇది దట్ సింపుల్ ఇటీస్ వాణ్ణి కూడా నవ్వుతోటి హ్యాండిల్ చేయడానికి అలవాటు పడాలి అక్కడ కూడా కోపం రాకుండా నాన్న నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బిహేవ్ చేసేవరా తమ్ముడు అని వారిని ఆశీర్వదించి పోలే వెళ్ళి తాను అయినా నేను మంచి బేరం ఇంకోటి చూసుకో నేను బస్సు ఎక్కిపోతానులే అది అలా పోవాలి కానీ ఫ్రస్ట్రేట్ అయ్యావంటే మీరు రోడ్డు అడుగు పెట్టగానే ఫ్రస్ట్రేట్ అయిపోతారు అంటే వేరే యావన్ మరణం తావత్ విశ్రంభణీయ బతుకున్నంత కాలం కూడా కామ ప్రోధాల మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు నా విశ్రంభణీయ అంటే కామాలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అని అలాంటి నమ్మకం మీరు పెట్టుకోవద్దు కోపం ఒకప్పుడు కరెక్టే అని అలాంటి నమ్మకం మీరు పెట్టుకోవద్దు ఎంతకాలం నమ్మకం పెట్టుకోవద్దు బతుకున్నంత కాలం పెట్టుకోవద్దు కాబట్టి ఎట్టి పరిస్థితులలోనైనా సరే కామక్రోధాలకి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి అక్కడ పోసినా సరే మనకు అక్కర్లేదు నాట్ ఇంట్రెస్టెడ్ సకల భోగాలు అక్కడ కోటి రూపాయలు ప్రాక్టికల్ కాదు హైపోటికల్ కావలసిన భోగాలన్నీ ఎదుర్కొండగా అలా ఒడ్డలను చేసేసి అలా పనిచేసినా సరే మనకి ఇలా నాకు ఇదేమీ అర్థం లేదు నేను ఒకసారి విమానంలో వస్తున్నా నాకు అమ్మగారు మూడు ఇడ్లీలు ప్యాక్ చేసి ఇచ్చారు ఇడ్లీ ఇస్తున్నారంటే మూడు ఇవ్వండి అని చెప్పి మూడు గంటలు ఎక్కువ మూడు ఇడ్లీ ప్యాక్ చేసి ఇచ్చారు ఈ ఎయిర్ హోస్టర్స్ వచ్చి ఎవండి మీకు ఏం కావాలి కోటా కోలా కావాలి వద్దు అదైతే ఇది ఉంది ఐస్ క్రీమ్ ఉంది అది కావాలి ఏమీ ఉంది మీకు శుభం ఏమీ మంచినీ తెచ్చిపెట్టు అది కూడా ఐస్ వేయకుండా తెచ్చిపెట్టు నార్మల్ వాటర్ తప్ప ఇంకేమీ అవుతుంది మరి మీ భోజనం మా భోజనం మా దగ్గర వ్యవస్థ అయిపోయింది ఆ బిల్లు తినేసి ఆ మంచి కూర్చుంటే మన ఆనందం ఇంకా అది బ్రహ్మానందం తప్ప ఇంకా దృష్టాంతం చెప్పారండి అలా పనిచేసినా సరే ఈ డోన్ గేట్ అట్రాక్ట్ అవుతుంది అక్కడ తీసుకుంటే తప్పు ఏం లేదు తప్పు గురించి నేను రకంగా అసలు భ్రమ కూడా పడకూడదు చిప్పా చాపల్యం అంటారు ఆ చిప్ా చాపల్యం కూడా దరిదారులకు రానివ్వకూడదు అప్పుడు ఆరోగ్యం ఉంటుంది లేకపోతే ఆరోగ్యం కష్టం గృహస్థులకు పర్వాలేదు కొంచెం కొంత కష్ట గృహస్థులకి కొంత స్పేస్ ఉంటుంది ఏదైనా కొంచెం అనారోగ్యం గొడవలో గొడవలు వచ్చేయనుకోండి ఇంట్లో చూసి వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం బట్ సాధువులకైతే నేను చెప్పిన దూరం బాగా వర్తిస్తుంది అది శంకర్ మంచిది ఆయన శంకర్లు ఇంకా ఆయన చెప్పేవేవో చాలా ఉన్నాయి నేను నేను అంతా చెప్పేది అయిపోయింది అనుకున్నా ఇంకా చాలా చెప్తున్నారు కామహా ఇంద్రియ గోచర ప్రాప్తే ఇష్ట విషయే శూయమానే స్మర్యమానేవా అనుభూతే సుఖహేత యా తృష్ణ స కామహ కామానికి డెఫినేషన్ ఇచ్చేశారండి నోటి నేను గమనించలేదు ఎప్పుడైనా కామ అంటే ఏమిటైనా ఎవడైనా అడిగితే ఈ వాక్యం వాడి ముఖానికి పడాడు డెఫినేషన్ చూసుకోకండి సో కామ అంటే దానికి డెఫినేషన్ ఏమిటంటే తృష్ణ గ్రీట్ అది నాకు ఉండాలి ఏమిటది ఇ్రియ గోచర ప్రాప్తే ఇష్ట విషయ మన కంటి ముందు కనపడుతో ఇష్టంగా ఉన్న విషయము కోరబడే విషయము కంటి ముందు కనపడుతోంది దాని మీద తృష్ణ గులాబ్ జామ్ కంటి ముందు కనపడుతుంది ఆ ఇది తినేయాలి అనే తృష్ణ కామ ఇంద్రియ గోచరం అవుతోంది విషయం మనం ఒకవేళ ఇబ్బంది గోచరం కాదు మనం విన్నాము శ్రూయమానే వింటాం ఇలాగా ఈ వినేదాన్ని స్వర్గాన్ని శూయమానంలో పరచ స్వర్గం గురించి మీకు ఇంద్రియకూర్చినమా శూయమానమా వినబడి స్వర్గంలో భోగాలు ఉంటాయి ఎప్పుడు ముప్పై ఏళ్ల వయస్సే ఉంటుందంటే ఎంతకాలం అయినా ముప్పై హాలీవుడ్ స్టార్ ఏజ్ లాగా వాళ్ళకి త్రిదశ హాది పేరు దేవతలది త్రిదశ అంటే త్రీ ఇంటూ టెన్ ఎప్పుడు థర్టీ ఇయర్స్ అంటే దేవలోకంలోకి మీరు వెళ్ళడం వెళ్ళడం వీడు అక్కడ పుట్టగానే ముప్పై ఏళ్ళ వయస్సులో పుడతాడు చిన్నపిల్లాడిగా పుట్టి ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత భోగాలు అనుభవిస్తాడంటే ఈ ఇదెంతో దుఃఖమే కదండి మరి వెయిటింగ్ అంటాను ఇంకా స్వర్గమేమి కాబట్టి చిన్నపిల్లవాళ్ళు పోలియో ఇంజక్షన్లు ట్రిపుల్ యాంటిజన్లు ఇవే ఇంకా డైరెక్ట్ పుట్టడం పుట్టడం ముప్పై ఏట్లో పుడతాడు ఎంతకాలం ఉంటే అంతకాలం ముప్పై ఏళ్ళలో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి త్రిదశాహని పేరు అక్కడ అది సో ఆ విధంగా ఇది ఇప్పుడు నేను చెప్పింది దీన్ని ఆ అబ్బాయి ఈ స్వర్గం బాగుందే అనిపించిందా లేదా శ్రూయమానే అలాగే అమెరికాలో ఇలా ఉంటుంది అలా ఉంటుందంటే శ్రూయమానే దుబాయ్ లో అలా ఉంటుంది ఇలా మన వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు దుబాయ్ లో ఉంటుంది మీకు త్రీ నైట్స్ అండ్ టూ డేస్ దుబాయ్ ఫ్రీ భోజనం మేమే పెడతాం మీరు టికెట్ కొనుక్కోండి మీరు ఎట్లా ఎటువైట్మెంట్ చేస్తారు అది విని విని విని వీడి విడి దాంట్లో పడతారు అక్కడికి దిగిన తర్వాత వాడు చెరో ఐస్ క్రీమో లేకపోతే చాక్లెట్ కుక్కో ఇచ్చి కూర్చోబెడతారు అప్పుడు ఎదుగుదో ఇలా మోసం చేశారు అలా మోసం చేశారని నమ్మారు వాళ్ళు మోసం చేయలేదు మన మనమే మోసం చేసుకున్నా ఉంటే వీడేదో మన బుబాయ్ తీసుకెళ్లి ఉద్ధరిస్తాడని నమ్మి వాటి చేతిలో డబ్బులు పోసింది మన్న మోసం చేసుకున్నట్టు లెక్క శూయమానే స్మర్యమానేవా అప్పుడెప్పుడో తిన్నాడు ఇప్పుడు గుర్తు లేదు కానీ ఇప్పుడు ఎదురుకుండా లేదు కానీ గుర్తు వస్తుంది గుర్తొచ్చిన వెంటనే అవ్వాహ్ అప్పుడు తిన్నామండి ఆ ఐస్ క్రీము అలాంటి ఐస్ క్రీమ్ మళ్ళీ కావాలి ఎక్కడైనా బొమ్మితే తెచ్చిపెట్టండి అంట అది కూడా కామ అనుభూతే సుఖహేతవు ఇంతకుముందు మీరు అనుభవించిన అనుభవించిన సుఖహేతు సుఖకారణము ఏదైతే వస్తూ ఉంటుందో దానిని ఆ ఘటన కానీ ఆ పరిస్థితి కానీ ఆ వ్యక్తి కానీ అంటే ఒకప్పుడు సన్నిధి ఎందుకు ప్రేమ అనురాగం ఆసక్తి ఉంటుంది అటువంటి సందర్భం కానీ ఏదైనా కూడా ఆ తృష్ణకి కామహ అని పేరు ఈ కామన అది చాలా ప్రమాదకరమైనది దాని విషయంలో మనం కాషస్ గా ఉండాలి వేగం రాకుండా ఎన్న డిజైర్ వస్తే తప్పు ఇది జన్యువైన లెజిటిమేట్ డిజైర్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటే చేసుకోవచ్చు గృహస్థ ధర్మం ఉన్న తర్వాత ఎవడైనా చేసుకోవచ్చు గృహస్థులేదు ఎవడైనా ఒకటి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ వన్ కానీ అది ఒక వేగము స్థాయికి రాకుండా మాత్రం జాగ్రత్త క్రోధ రేట్ క్లాస్లో చూస్తారు ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముదశా పూర్ణమే వాళ్ళు when you come, you've got to have to start with you.